గణపతిమే కవీనాపమస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోద సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరపరా నారాయణం నమస్కృత్య రోతీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే యనం వేత్తి హైనం మన్యతే హత విజ నాయం హిహే ఉభౌ తౌ న విజానీత అంటే తన ఎందు కర్తృత్వాన్ని ఆరోపించుకున్నవాడు తెలివైనవాడు కాదు నేను భోక్తను అనుకున్నవాడు తెలివైనవాడు కాదు వాడు తెలుసుకోలేదు వీడు తెలుసుకోలేదు అంటే తెలుసుకున్నట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు లోకదృష్టి ఎలా ఉంటుందంటే ఏది ఇంద్రియ ఏది మనస్సునకు మనస్సు గ్రహించబడుతూ ఉంటుందో అదే జ్ఞానము అనే దృష్టిలో లోకం నడుస్తూ ఉంటుంది కానీ శాస్త్రదృష్టి అలా ఉండదు శాస్త్రదృష్టికి లోకదృష్టికి సంబంధమే ఉండదు అపోజిట్ ఉంటుంది పైగా ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమానాస్తమిస్తాడు ఇది లోకదృష్టి కానీ సూర్యుడికి ఉదయాస్తమయములు లేవు అన్నది శాస్త్రదృష్టి కాబట్టి లోకదృష్టిని అనుసరించి ఏది నడవదు అది శాస్త్రంలో అంటే తత్వంలో లోకదృష్టికి ప్రమేయమే ఉండదు కాబట్టి లోకంలో ప్రతి వ్యక్తి కూడా సర్వము నుంచి తాను విడివడి ఉన్నానని భావించి తను ఈ దేహమునకు కట్టుబడి ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇదే నేను అని వాటికి కట్టుబడి వాటి ఎందు తీవ్రమైనటువంటి రాగాన్ని పెంచుకుని ఆసక్తి గలవాడాయి ఆ బేసిస్ మీద జగత్తును చూస్తూ ఉంటాడు ఇది ఎలాగంటే ఎర్రద్దాల కళ్ళదోడు పెట్టుకుని జగత్తును చూసినట్టు చిన్నప్పుడు మేము పెట్టుకునే వాళ్ళం కళ్ళదోళ్లని తీర్థాల్లో ఈ మేళాల్లో దొరికి అనాయిస్తే ఒక అలజోడోడు కొనుక్కోవడం దానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టుకోవడం పెట్టుకుని చూస్తే ఊళ్ళో అందరూ ఎర్రగా కనపడతారు సో అది తెలివైన దృష్టి ఎందుకు అవుతుంది సో కాబట్టి వీడు తను దేహ తను ఒక దేహం అనుకుంటాడు కాబట్టి అందరూ దేహం వాళ్ళు కనపడతారు తాను మగ ఆడ అనే లింగ భేదాన్ని తన ఎందు ఆరోపించుకుని ఉంటాడు కాబట్టి చుట్టూ జగత్తంతా కూడా స్త్రీ పురుష విభాగంగా కనపడుతుంది తను ఒక క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీ కలిగి ఉంటాడు దాంతో సమాజం కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ అయి ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఈ దృష్టి తన విషయంలో ఎటువంటి పొరపాటు చేసి కూర్చుంటాడు కనుక లోక దృష్టి కూడా దోషపూర్ణంగానే ఉంటుంది తను కర్తను అనుకుంటాడు అంచేత తను కర్మలను చేస్తున్న కర్తను అనుకుంటాడు దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కర్తలుగా కనపడతారు సో నాయం హంతి నహన్యే ఇప్పుడు సినిమా తెర మీద హీరో వెలన్ని కొట్టేస్తాడు రేట్గా కొట్టేస్తాడు సినిమా తెరే అక్కర్లేదు నాటక రంగం మీద కూడా హీరో హీరో విలన్ని కొట్టేస్తూ ఉంటాడు లేకపోతే విలన్ హీరోని కొట్టేస్తాడు తోలుబొమ్మలాట్లో కూడా అలాగే అక్కడ మనకు అలా కనపడుతుంది వాస్తవంలో నాయం హంతి నహన్యత వీడు ఇది లేదు వాడు కొట్టబడి ఇది లేదు తర్వాత ఇంకో దృష్టాంతం సముద్రంలో అలలను చూసినట్లయితే మునుగా మీరు అక్కడ సర్ఫింగ్ చేసి వాళ్ళు అలల్ని బాగా పరిశీలన చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ సముద్ర తీరాన్న నిలబడి బీచ్లో నిలబడి జాగ్రత్తగా అలల్ని పరిశీలిస్తూ ఉన్నట్లయితే ఐ యూస్ టు డూ దాట్ అలా చేసినట్లయితే ఒక అల ధూరణ నుంచి మీరు గుర్తుపెట్టి దాన్ని ఫాలో అవ్వచ్చు అది మన వైపుకి ఉంటుంది అది ఒక పెద్ద అల వచ్చింది ఇంకా అది అది బాగా బాగా ముందు కంట నీటిని పట్టుకొస్తుంది అని అనుకునే లోపల వెనక నుంచి డెవలప్ అయిన అలా వెళ్లి దాన్ని కొలైడ్ అయ్యి అక్కడికక్కడే సో అప్పుడు మేము అనుకునేవాళ్ళం అంటే ఈ వెనక నుంచి వెళ్లి అల కనుక దానికి అడ్డు రాకపోయినట్లయితే అది ధల ముందుకు వచ్చేసి ఉంది అని ఇలాగేదో క్యాల్కులేషన్స్ చేస్తూ అలా నిలబడ్డాం అలా ఈ అలానే ఘీకున్నది ఈ అలా అలానే ఘీకున్నది నాయం హంతి నా హన్యతే ఇంకా అలా అనిపిస్తుంది అనిపిస్తే అక్కడ ఢీకునేది లేదు ఢీ కొనబడేదీ లేదు అదేవిధంగా ఒకే సర్వవ్యాపకమైన ప్రాణశక్తి ఇగో ఇన్ని దేహాలలో ప్రకటమవుతూ ఉన్నది ఒకే ప్రాణశక్తి ఇప్పుడు ఇలా కొట్టినట్లయితే కొట్టింది ఈ కొట్టబడింది అనే అని అయం హంతి అయం హన్యతే అని ఎందుకు అనుకోము వాట్ ఈస్ అయం హంతి అయం ఇది కొట్టింది ఇది కొట్టబడింది అని అనుకుంటారా అనుకోరు ఎందుకని ఎందుకని కాదు వాటి వెనుకనుండే ప్రాణశక్తి ఒక్కటే కనుక ఇది కొట్టాలన్నా ఆ కొట్టిన దెబ్బని ఇది రికగ్నైజ్ చేయాలన్నా ఇక టేబుల్ నేను నేను కొట్టబడ్డాను అని టేబుల్ చెప్పదు అయితే చేయి సెన్సేషన్ ఉంటుందని కాబట్టి ఇది కొట్టి అయం హంతి అయం హన్యతే అని చెప్ప అని అంటలేదు మనం ఎందుకనంటే వాటి వెనకాల ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కటే ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చునే పిల్లవాడు శిశువు కాళ్ళతో తన్నుతుంది సో చూసి వాడికి ఏమైనా ప్రస్తున్నాయి అయం తాడయతే సా తాడ్యతే వీడు తన్నుతున్నాడు ఆమె తన్నబడుతున్నది బట్ ప్రాక్టీస్ అదర్వైజ్ నాయం హంతిన హన్య ఆవిడలా అనుకోదు వాడలా అనుకోదు ఎందుకంటే ఆవిడ దృష్టిలో దేర్ ఆర్ నో టూ పర్సన్స్ అక్కడ ఉన్నది ఒకే ఆత్మ ఉన్నది దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ లవ్ లవ్ అంటే అర్థం అదే కాబట్టి చూడండి ఎక్కడైతే ఏకత్వ భావం ఉంటుందో అక్కడ అయం హంతి అయం హన్యతే అనే ప్రసంగమే ఉన్నది ఎక్కడైతే వేరువేరుగా నేను వేరు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే అయం హంతి అయం హన్యతే కాబట్టి ఇప్పుడు ఈ చేయకొచ్చింది ఈ అయం హంతి అయం హన్యతే అనే మాట లేదు నాయం హంతి నా ఇప్పుడు ఈ దేహంలో ఏ ప్రాణశక్తి అదే ప్రాణశక్తి ఇతర దేహములలో కూడా ఉన్నప్పుడు నాయం హంతి నా హన్యత కొట్టేదేవాళ్ళు కొట్టబడేదేవాళ్ళు కాబట్టి కానీ స్థూల దృష్టితో చూసినట్లయితే అంటే సర్వము నుంచి విడివడి ఈ దేహరూపంగా నేనున్నాను అనే దేహాత్మ భావంతో ఉన్నవాడికి సర్వము భిన్నంగానూ తాను భిన్నంగానూ పృథక్ పృథక్గా కనబడిన మూలంగా ఈ నానాత్వ భావన నుండి అంటే ఈ భేద దృష్టి నుండి అయం హంతి అయం హన్యతే అనేటువంటి ఒక ధోరణి ఒక ధారణ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది వాస్తవంలో మీకు ఆ భేద దృష్టి కనుక లేకపోయినట్లయితే అయం హంతి అయం హన్యతే అనే మాటకే అర్థం లేదు ఇప్పుడు సినిమా తెరమైతో సినిమా చూస్తున్నప్పుడు కూడా వీడు హీరో వీడు విలన్ అనే భేద దృష్టి మీరు భేద దృష్టితో చూడాలి మీరు అలా చూసినప్పుడే అయం హంతే అయం హన్యతే అని మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీరు భేద దృష్టి లేదనుకోండి దిస్ ఇస్ ఆల్ మిథ్యా హీరో ఈజ్ ఆల్సో A play of light. Villain is also a play of light. I mean, you can see it's a big thing. You can see it's a big thing. You can see it's a big thing. Why do you think? If you think about it, world vision, God vision. Vision means consciousness. World consciousness, God consciousness. I am sure not sure about world consciousness. దాన్నే లోకల్ కాన్షియస్నెస్ అని కూడా కొంతమంది వర్ణించారు జగత్ కాన్షియస్నెస్కి అలవాటు పడి అంటే నేను నా చుట్టూ ఉన్న జగత్తు ఇది మనకి దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి క్లియర్లీ అండర్స్టాండ్ గాడ్ కాన్షియస్నెస్ మనం ఎరకం గాడ్ కాన్షియస్ ఏదో గాడ్ గురించి ఉంటే అనుకోవడమే కానీ అది ఇప్పుడు తెలియడం వేరును వినడం వేరు గాడు గురించి చాలామంది ఎలా భ్రమపడతారంటే తాము విన్నది తాము తెలుసుకున్నది రెండో ఒకటే అనుకుంటా అది చాలా పెద్ద పొరపాటు వినడం వేరు తెలియడం వేరు ఇప్పుడు గాడు ఇప్పుడు భోజనం గురించి విన్నారనుకోండి భోజనం ఫలానా హోటల్లో భోజనం చాలా బాగుంటుంది అని విన్నారనుకోండి అది తెలిసినట్ట విన్నట్ట విన్నట్టే తెలిసినట్టు కాదు కదా మరి గాడు గురించి విన్నట్ట తెలిసినట్ట విన్నట్టే కానీ తెలిసినట్టే ఎక్కడైంది గాడు వైకుంఠంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి ఆయనకి అంటే ఇది విన్నదన్న మాట అంటారా తెలిసిన మాట అంటారా అది విన్న మాట విన్నదానికి తెలిసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సపోజ్ నేను మీతో మీ స్వరూపము అసంగము ఇంట్రిన్సికల్లీ మీరు మీలో సంఘము లేదు మీరు సంఘం ఉందని మీరు భ్రమపడ్డారు తప్పిస్తే మీలో ఇంట్రిన్సికల్ గా మీ లోతుల్లోకి మీరు తరచి చూసినట్లయితే మీలో సంగము లేదు అని నేను చెప్పాను అనుకోండి చెప్పినట్లయితే మీకు కొంత శ్రద్ధ ఉండాలి నేను చెప్పిన మాట మీరు పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు శ్రద్ధ అంటే అంతకంటే మహాభాగ్యం ఏం లేదు అంటే శ్రద్ధ అంటే వీటి చెప్పింది సత్యం అయ్యి ఉండొచ్చు అని ఒక పిసర్ ఒక శ్రద్ధతోటి మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ నాకు ఇచ్చి మీరు ఆ వాక్యాన్ని మీరు భావన చేసినట్లయితే ఒకసారి మెడిటేషన్ చేసినట్లయితే మెడిటేషన్ చేయటం అంటే ఈ లుక్ విని వర్చాలి దట్ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్ బయటకు చూడటం మానేసి మీలో మీరు సాక్షిరూపంగా నిలిచి మీ అంతరాంతరములలో తరిచి చూసినట్లయితే నేను అసంగుడను అనే సత్యం మీకు అనుభవానికి వస్తుంది అప్పుడు నేను చెప్పిన మాటని మీరు తెలుసుకున్నట్టే అవుతుంది కానీ విన్నట్టు కాదు కేవలం వినడంతో అయిపోలేదు ఆత్మవారే ద్రష్టవ్య శోతవ్య ద్రష్టవ్యహ దట్ ఈస్ ది గోల్ ఆత్మ సాక్షాత్కారము గోల్ దానికి ఉపాయము శ్రోతమ యహ శ్రవణం కాబట్టి శ్రవణం చేస్తే అది జ్ఞానం అనిపించుకోదు చేసిన శ్రవణము అది మీకు అనుభవానికి వచ్చినప్పుడే రియలైజేషన్ సో ఇట్ ఈజ్ రియలైజేషన్ ఈజ్ జ్ఞానం ఇట్ ఈజ్ నాట్ జస్ట్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సో ఇది దిస్ ఈజ్ నాట్ ఇప్పుడు రిలిజియన్ ఉందనుకోండి రిలిజియన్ ప్రొఫెషన్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ ఏమి ఉకే చెప్తూ ఉండటం టెలిజన్ లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే చెప్పిన దానికి ప్రాక్టీస్ ఉండదు రోజున యాక్టివిటీస్ ఉంటాయి చెప్పిన దానికి ప్రాక్టీస్ ఉండదు వేరే వేదాంతాలో ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్ ఇట్ ఈస్ డైనమిక్ లైఫ్ ఇట్ ఈస్ డైనమిక్ స్పిరిచువాలిటీ ఉడికే ఏవో ఉపన్యాసం చెప్తున్నట్టుగా చెప్తున్న మాట కాదు ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఎక్స్పీరియన్స్ ఐ హార్ట్ బుట్ ఇట్ మోర్ కరెక్ట్లీ విచ్ వీ రియలైజ్ అవర్ సెల్ఫ్ that in a innermost uh, uh, spiritual uh, realization, uh, so that kind of a thing it is. It is easy to start with some positive attitude. It is something which you can verify for yourself. If you are aware of the things, if you are aware of what you are aware of, you are aware of the world consciousness, you are aware of the God consciousness, you are aware of what you are aware of. గాడ్ కాన్షియస్నెస్ అంటే దేవుడనేవాడు ఒకడు ఉంటాడు వాడు ఎక్కడో మేఘాల్లో ఎక్కడో చాలా ఎత్తున మేఘాల్లో ఉంటాడు అది అది గాడ్ కాన్షియస్ బగ్బేర్ అంటారు అంటే దండ ఒకటి పట్టుకునే ఎప్పుడు ఎవరిని పరి పనిష్ సిద్ధంగా కూర్చుని ఉంటాడు అది ఆ దట్ ఈజ్ ఇట్ సర్వ్స్ పర్పస్ ప్రొబిలి ఏదో సోషల్ మొరాలిటీకి సమ్ ఎథిక్స్కి ఉపయోగపడుతుంది కానీ మనిషిలో అది వికాసాన్ని తీసుకురాలేదు ఎలాగంటే లోకల్ గా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కనుక పోలీస్ పోలీస్ అథారిటీ ఒకటి ఉంది కాబట్టి ఎవళ్ళు దొంగతనం చేయకుండా ఎవళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు దట్ ఈజ్ నాట్ రియల్ ఎథిక్స్ పోలీస్ అథారిటీకి భయపడి లాని అబైడ్ చేసినట్లయితే అది నా రియల్ ఎథిక్స్ కాదు రియల్ ఎథిక్స్ ఏమిటంటే ఇతరులు సొమ్ముని అపహరించుట అనేది అది నా అంతరంగ వికాసానికి హానికరము I don't need it. That is a good thing. That is a real ethics. That is understanding based ethics. Fear based ethics is a very good thing. Religion is a fear and use ethics. Which is okay. In a given situation it is okay. That is why you have a fear and religion based ethics. That is why you are a human. That means you are not a human. You are not a human. ఆ పరిపక్వత రాదు ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నంతసేపు వీడు కొంచెం అణిగిమణిగు ఉంటాడు ఫియర్ ఫ్యాక్టర్ పక్కకి పోయిందంటే వీడు విశృంఖలంగా తయారవుతుంది కాబట్టి రిలిజియన్ అన్నది టు స్టార్ట్ విత్ కొంత ఉపయోగపడినప్పటికీ ఫైనల్ గా స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు మాత్రమే మనిషి యొక్క వికాసం ఆరంభం అవుతుంది అండ్ ఇంది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే వరల్డ్ కాన్షియస్నెస్ నుంచి గాడ్ కాన్షియస్నెస్ కి ఎదగడం పేరే స్పిరిచువాలిటీ అంటే మీరు మీరు తెలుగుగా ఉన్నప్పుడు మీకు చుట్టూ ప్రపంచం తెలుస్తోంది కదా సో ఈ ప్రపంచం యొక్క చేతన సో ప్రపంచం యొక్క జాగ జాగరూకులై ఉంటారు ప్రపంచం విషయంలో ఇవర్ కాన్షియస్ సావధానులుగా ప్రపంచము అనే ఈ నానాత్మ విషయంలో సావధానులుగా ఉంటారు కానీ ఇది వాస్తవంలో ఈ నానాత్మము యథార్థం కాదు ఈ భేదం ఏదైతే ఉన్నదో ఇది దాని రియాలిటీ దాని యొక్క వాస్తవ తత్వము యూనిటీ అది అఖండమైన చైతన్యము దాని పేరే ఈశ్వరుడు ఈశ్వరుడే ఈ సకల భేదముల రూపంగా భాషిస్తున్నాడు అనేటువంటి ఆ గాడ్ కాన్షియస్నెస్ దట్ ఈస్ స్పిరిచువల్టీ ఇప్పుడు మీరు బంగారపు ఆభరణాల షాప్ లోకి వెళ్లారనుకోండి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆర్నమెంట్స్ అన్ని ఆభరణాలు నెక్లెస్ ఇది ఇదేమో కంకణము అనే కాన్షియస్ మీన్నెస్ మీకు ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈస్ ఆర్ ఆల్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి ఇవేమీ రోల్డ్ గోల్డ్ కావు ఇవి ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్స్ అని మీరు యు ఆర్ కాన్షియస్ లేకపోతే రోల్డ్ గోల్డ్ షాప్కే వెళ్ళచ్చు చవగా తిరుగుతాయి పై గో ఉండేవి పూర్వం బందర బందర ఆభరణాలు నువ్వు ఇప్పుడు ఉన్నాయలేదు నాకు తెలీదు సో You can as well get them by posto, just like that. But you don't get them, because you are not only conscious of ornaments, but also conscious of gold. Exactly the same way. If you have a small amount of money, you have a multiplicity. So, you are conscious of that. You are conscious of that. You are conscious of that. If you have a certain amount of money, you don't have a certain amount of money. You don't have a certain amount of money. అట్ ది సేమ్ టైం సూర్యుడికి వాస్తవంగా అస్తమయం లేదు అనే సంగతి కూడా తెలుస్తూ ఉంటుంది మీకు అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉండే నానాత్వము తెలుస్తూనే ఉంటుంది అది ఇంద్రియ కానీ ఈ నానాత్వము మూలంలో ఉన్నటువంటి సత్యమైతే ఈ నానాత్వం సత్యం కాదు కేవలం ఇంద్రియ గోచరమే సత్యం కాదు సత్యము అఖండము అంటే డివిజన్ లేనిది అన్డివైడెడ్ అండ్ అది అదే ఆ So, you can take it as the life, a life that manifests in all living beings. So, you can take it as the life, a life that manifests in all living beings. Pranam, universal life, then the darshan satshu. Darshan satshu, you are conscious of that, and then you see in every existence an undivided absolute existence which is ishvara so you are conscious of that asti so uh, when you are conscious of uh, that uh, life universal life or when you are conscious of that existence or inta gante simply ga ee chuttu zarugutunna ee prapancham antha kuda idoka play idoka dance idhi the phenomenal world every phenomenon must have something real underneath it కనుక ఈ ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని లేల ఆ పరమేశ్వరుని యొక్క నాట్యమే ఈ రూపంగా జగద్పంగా మన ముందు ప్రకటన అని యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ హయ్యర్ పవర్ కాళీశ్వర సో జగత్తు విషయంలో జాగరూకంగా సావధానంగా ఉంటూనే జగత్తు యొక్క మూలంలో ఉండే ఈశ్వరుని విషయంలో కూడా మీరు ఈ విధంగా సావధానంగా అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం కొద్దో తెలుసు ఉండాలి అప్పుడు దాని విషయంలో కూడా మీరు జాగరూకంగా ఉన్నట్లయితే దెన్ యూ ఆర్ నాట్ ఓన్లీ వరల్డ్ కాన్షియస్ యూ ఆర్ గాడ్ కాన్షియస్ సో అప్పుడు నాయం హంతి హన్యతే అనేది మీకు తెలుసు అది గాడ్ కాన్షియస్నెస్ లో మీరు దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు హండ్రెడ్ వరల్డ్ కాన్షియస్ నెస్ ఉన్నవాడు అయం హంతి అయం హన్యతే అని అనుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ కాన్షియస్నెస్ లో ఉన్నవాడు లైక్ శ్రీకృష్ణ శంకర నాయం హంతి నహన్యతే అనుకుంటాడు సాధకుడు అయం హంతి అయం హన్యతే అని అనుకుంటూనే అట్ ది సేమ్ టైం హీ ట్రైస్ టు రికగ్నైజ్ నాయం హంతి నహన్యతే సో చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ వెరీ డిఫికల్ట్ స్టేట్మెంట్ టు అప్రిషియేట్ భాష్యతారులు ఏమన్నారు చూద్దాము జానీత అవివేకేనా ఆత్మానం అహం ప్రత్యం చూడండి ఇప్పుడు మీరు గమనించండి నేను అటు ఎటో చూస్తూ ఏకాంతంగా నిలబడి ఉన్నా వెనకాల నుంచి మా మిత్రుడు వచ్చి నడ్డి మీద ఒక్క చరుపు చరిచి చరిచాడు నేను ఉలిక్కుపడ్డాను దెబ్బ తగిలింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కోపం వచ్చింది ఎవరి రానకాల నుంచి కొట్టాడనే కోపం వచ్చింది ఆ కోపంతో తిరిగి ఎదుర్కొండ చూశాను చూస్తే మా మిత్రుడు నిలబడి ఉన్నాడు వెంటనే హలో హవర్యూ అని కౌగులించుకున్నాను ఇప్పుడు అయం హంతి అయం హన్యతే నన్ను వీడు దెబ్బ కొట్టాడు ఎవడో నేను దెబ్బ తిన్నాను అనే ఫీలింగ్ తోటి తిరిగాను తిరిగాను అయితే మిత్రుణ్ణి ప్రాణ నాకు ప్రియమైన మిత్రుణ్ణి చూడగానే నాయం హంతి నహన్యతే అనే ఫీలింగ్ మనకి తెలియకుండానే వచ్చింది ఏమిటి రీజన్ ఏమిటి వాట్ కుడ్ ది రీజన్ అంటే మీరు స్నేహమో లేకపోతే ఫ్రెండ్షిప్ అనో అంటారు హౌ ఫ్రెండ్షిప్ అయంహంతి అయంహన్యతే అనే సిచ్యువేషన్ నాయం హంతి నహన్యతే లాగా మార్చేసిందంటే ఎలా మార్చగలిగింది వాట్ ఈజ్ ది మెకానిజం అంటే నేను వాడు అనే విభాగం ఏదైతే ఉందో ఆ విభాగము డిజాల్వ్ అయిపోయింది ఎలా డిజాల్వ్ అయింది ప్రేమ వల్ల డిజాల్వ్ అయింది మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు కాబట్టి డిజాల్వ్ అయింది ప్రేమ అంటే మరి అదే ప్రేమలో ఉండే రహస్యం ఏమిటంటే ప్రేమ ఇంద్రియ భేదాన్ని డిజాల్వ్ చేసేస్తుంది దాన్ని అదృశ్యం చేసేస్తుంది లేకుండా చేసేస్తుంది సో ఇంద్రియ విషయం ఏమిటి వాడు ఎవడో నన్ను కొట్టాడు నాకంటే భిన్నంగా ఉండే వ్యక్తి నాకు దెబ్బ కొట్టాడు అనే ఒక వ్యతిరేక భావంతో నేను తిరిగా నటు కేసేది కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూశానో వీడు వేరు నేను వేరు అనే దేహ దృష్ట్యా ఆ విభాగం కనపడుతూనే ఉంటుంది ఇంద్రియానికి ఈ కంటికి కళ కనపడుతూ ఉన్నప్పటికీ ఆ కంటి విషమును దాటేసి మనస్సు ఆ ప్రేమ తత్వంలో విలీనమైన కారణంగా ప్రేమలో విభాగం ఉండదు కంటితో చూసినప్పుడు మనస్సుతోటి పరికించినప్పుడు విభాగం ఉంటుంది కానీ ప్రేమలో విభాగం ఉండదు ప్రేమ ఇస్ ది యునైటింగ్ పవర్ ఎందుకంటే ప్రేమ ఆత్మ ప్రేమ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఆత్మ అక్కడ ఉన్న ఆత్మ యొక్క ఏకత్వము వీడికి వాడికి తెలియదు ఆ సంగతి హీ మే నాట్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ బట్ దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్ ఇద్దరు ఇద్దరు ఎందు ఒకే ఆత్మ ఉన్నది అనే సత్యము వీటి ఎక్స్ప్రెస్సెస్ ఇచ్చారు అది ప్రేమ ఇప్పుడు చూడండి మనిషి యొక్క జీవితంలో రెండు రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెషన్ అంటే అభివ్యక్తి అంటే వాడి వాడి ఇప్పుడు ఒక మనిషిని అడుగు వేసి ప్రవర్తించాడనుకున్న ప్రవర్తన ఆ ప్రవర్తనలో వాడి వ్యక్తిత్వం ప్రకటన అవుతుంది ఇప్పుడు ఒక దాత ఉన్నాడు అనుకోండి వాడు ఎవడో కష్టపడుతుంటే తక్కువనే వాడికి సహాయం చేస్తుంది ఆ యాక్షన్ లో మీకేమిటి ప్రకటమైంది వాడి వ్యక్తిత్వం ప్రకటమైంది అంటే అంటే మీరు ఏమంటారు ఆయన దాత అని అంటారు అంటే మీరు ఏమిటి మాట ఏమిటి చెప్తున్నారో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మీరు కామెంట్ చేస్తున్నారు ఇంకొకడు మరొకడు ఆ డబ్బు విషయంలో చాలా లోభీగా ఉన్నాడు అనుకోండి అంటే కష్టపడుతుంటే సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు మీరు ఏమనుకుంటారు వాడు లోభి అంటారు అంటే వాడి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది కాబట్టి మనిషి చేసే ప్రతి చేష్ట ప్రతి పలుకులో వాడి మనస్సులో ఏముందో మనకి తెలియదు మనస్సులో వచ్చే ఆలోచన కూడా వాడి వ్యక్తిత్వాన్నే ప్రకటన కానీ మనకి తెలియదు అది తెలుస్తుంది మనకి తెలిసినంతలో वो कल पलो वो चेष्ट व्यक्तित्व बैठक अति मनू रूम व्यक्तित्वा द्वासपर्ण शैद्य सखाया अगर रूम पक्षुट रूम व्यक्तित्वा प्रति मनि रूम व्यक्ति व्यक्तित्वे वाड़ कल स्कूल स्म से सैल्गो अदो व्यक्तित्व अभी प्रति मनू उ ఆ ఈగో లక్షణం ఎలా ఉంటుందంటే దేహమే నేను అని సర్వము నుంచి నేను విడిబడి ఉన్నాను అని అనే అనే బేసిస్లో ఉంటుంది ఆ వ్యక్తిత్వం ఆ ఈగోకి అనేక కామనలు ఉంటాయి అనేక భయాలు ఉంటాయి కాబట్టి వాడు వాటి చేష్టని బట్టి ఆ వ్యక్తిత్వం బయటకు అనేక సందర్భాల్లో అదే అవుతుంది కానీ అప్పుడప్పుడు ఈగోని ట్రాన్స్జెండ్ చేసి వాడి హృదయంలో ఉండే సచ్చిదానంద ఆత్మ ఒకటి ఉంది వాడి హృదయంలో అది వాస్తవ స్వరూపం ఈగో ఇదొక మేడ ఇదొక ఛాయ ఈ ఛాయ వెనుక యథార్థ వ్యక్తిత్వం ఒకటి ఉంది దాని పేరే బ్రహ్మ ది ట్రూ ఇండివిజువాలిటీ దాని సంగతి వాడికే తెలియదు వాడికి తెలియకుండానే వాడి హృదయంలో సచ్చిదానంద ఆత్మ ఉన్నది అది అప్పుడప్పుడు బయటకు వస్తుంది అది క్రిమినల్ కూడా బయటకు వస్తుంది ఒక మర్డరర్ ఉన్నాడు వాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశాడు వేస్తే వాడి జైల్లో ఉన్నాడు ఈ లోపల ఒక యంగ్ మ్యాన్ జైలుకు వచ్చాడు లోపల అదే సెలవులో వీడిని ఒక యంగ్ మ్యాన్ తోసి పోలీసు తలపేసేసాడు వాడు ఆ మర్డరర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తున్న వాడి యంగ్ మ్యాన్ ను చూసి ఎలాయన ఈ జైల్లోకింత చిన్న వయసులో నువ్వు ఎందుకు వచ్చేవరో బాబు అని అడుగుతాడు అంటే ఏమవుతుందనమాట వాడి హృదయంలో ఉండే ఆ సచ్చిదానంద వ్యక్తిత్వం బయటకు వచ్చింది ఆ ప్రశ్నలో వాడి హృదయంలో కూడా ఉంది అది బయటకు వచ్చింది కాబట్టి ఒక దాత ఉన్నాడు వెయ్యి రూపాయలు దానం చెందాం అనుకున్నాడు సచిదానంద వ్యక్తిత్వం బయటకు వచ్చింది ఆ థాట్ లో చేరులోంచి వెయ్యి రూపాయలు తీశాడు అప్పుడు కూడా సచిదానంద వ్యక్తిత్వమే ఉంది కానీ వెయ్యేందుకులే వంద చాలు అని తొమ్మిది వెనక్కి తోసి ముందు పెట్టాడు అప్పుడు వీడి ఛాయా ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి మనిషిలోనూ రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి ఏం వ్యక్తిత్వంలో ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ ప్రకటమవుతుందో దాని ఎందు ఏకత్వం ఉంటుంది దాంట్లో మీకు తెలియకుండానే యు ఫీల్ వన్ విత్ ది అదర్ పర్సన్ అర్ విత్ ది అదర్ అదర్ యానిమల్ ఒకప్పుడు కుక్కను ప్రేమిస్తే కుక్క ఎందు కూడా ఆ రకమైన ప్రేమ ఉన్నట్లయితే ఆ ఏకత్వం వస్తుంది మరో అధ్యత భావించకడు నేను ఉంటే అసలు ఆత్మా చెప్తున్నా కనుక ఆ ఏకత్వాన్ని దర్శించినటువంటి సందర్భం వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ వన్నెస్ దట్ యూనిటీ అప్పుడు మీకు గాడ్ కాన్షియస్ పర్సన్ అని పేరు ఏ సెయింట్లీ person హీజ్ ఏ గాడ్ కాన్షియస్ person అంచేతే సెయింట్లీ పర్సన్కి హీ ఈజ్ హీజ్ పర్సనాలిటీ ఎటువంటి పర్సనాలిటీ అంటే హీజ్ పర్సనాలిటీ ఇట్ హ్యాస్ ట్రాన్స్జెండెడ్ ఎన్ ఇంపర్సనల్ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ విచ్ హ్యాజ్ రీచ్డ్ ది హైట్స్ ఆఫ్ ఇంపెర్సన్ ఇంటర్సనల్ ఆ పర్సనాలిటీలో ఉంటాడు అంటే ఆ సచిదానంద ఆత్మ యొక్క అభివ్యక్తి చాలా స్పాంటేనియస్ గా నడిచిపోతూ ఉంటుంది వితౌట్ ఎనీ రీజన్ ఆటోమేటిక్ గా ప్రేమించటం సహజంగా అలా ఆ విధంగా ప్రేమతోటి లవ్ తోటి రిలేట్ అవటం అన్నది అతి సహజంగా వాడికి తెలిసిపోతుంది ఆ ఏకత్వ భావన చాలా తేలిగ్గా వాడికి అలవాటిపోయి ఉంటుంది సచ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎ సెయింట్ గాడ్ కాన్షియస్ అని ఫర్ ఎ గాడ్ కాన్షియస్ పర్సన్ నాయం హంతి నహన్యత కాబట్టి దట్ ఈజ్ హౌ వన్ హ్యాన్ స్టాండ్ పర్స్ కాబట్టి చాలా స్థూల దృష్టితో చూసినట్లయితే అయం హంతి అయం హన్యత అని ఉంటుంది మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ విషంలో కను వెళ్ళినట్లయితే నాయం హంతి నహన్యత పిల్లలు తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారనుకోండి కొట్టుకుంటుంటే ఆవిడ ఏం చేస్తుంది ఇద్దరిని విడదీసేసి సర్దుబాటు చేసి ప్రయత్నం చేస్తుంది కానీ అయం హంతి అయం హన్యతే అని క్యాల్కులేషన్స్ వేస్తుందా ఎందుకంటే ఆవిడ విషంలో వీడు వేరు వాడు వేరు తను వేరు కాదు ఆవిడ విషయంలో అందరి ఎందు ఒకే ఆత్మ షీ మే నాట్ బీ ఏబుల్ టు పుక్ ఇట్ ఇన్ వర్డ్స్ బట్ దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ దిస్ వర్ల్డ్ కాబట్టి ఆ హైయ్యర్ కాన్షియస్నెస్ మనం రైజ్ అవ్వగలిగినట్లయితే మనకి నాయం హంతి నా అనేది చాలా తేలికగా తెలుస్తూ సో మొన్న ఎలక్షన్స్ అయ్యాయి ఓ మహాత్ములు అన్నారు నాతోటి ఎవరు రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్ గురించి ఆయనంటో ఆ దీంట్లో ఒకడిని నెగ్గింది లేదు ఇంకొకటి ఓడింది లేదండి సొసైటీ ప్లాట్ సాన్ అంతా ఈశ్వరుని యొక్క లేలా దీంట్లో ఒకడిని ఎగ్గాడు ఒకడు ఓడాడు వీడు ఓడగొట్టబడ్డాడు వాడు ఓడించాడు దిస్ ఇస్ ఆల్ నాట్ దే దిస్ ఇస్ ఆల్ నాట్ ట్రూ దిస్ ఆల్ ఎ ప్లే ఆఫ్ ఈశ్వర అండ్ ది సొసైటీ యాజ్ ఎ హోల్ ఇట్ ప్లాట్ సాన్ you just know kani meeru suppose you are acutely conscious of the division the process of election appudu meeru vidu neggedu vidu odadu ani meeku alaga you are come is you are very clearly conscious of that division whereas meeru khabisar higher level lo chudagaligina chudagaligite ehe devi ephemeral thing doha negada ante odadu oddam ante court case lo negada oddam undadu court case eppudu కోర్టు కేసులో వీడు నెగ్గాడు వీడు ఓడాడనే వ్యవస్థే ఉండదు కోర్టు కేసులో నెగ్గిది లాయర్సే ఈ పక్షి ప్రతిపక్షి వీళ్ళిద్దరూ నెగ్గివాళ్ళు కాదు అంటే కోర్టు కేసు నెగ్గిన వాడు ఇంట్లో ఏడుస్తాడు కోర్టు కేసు ఓడినవాడు వీధిలో ఏడుస్తాడు ఇంట్లోనూ ఏడుస్తాడు వీధిలోనూ ఏడుస్తాడు నెగ్గిన వాడు వీధిలో ఏడిస్తే బాగుండదు కేసు నెగ్గి వీధిలో ఏడిస్తేలాగ ఇంట్లో ఏడుస్తాడు ఎందుకంటే వాడు గెయిన్ చేసేది ఏమి ఉండదు ఎనివే దట్ ఈస్ డిఫరెంట్ కాబట్టి ఆ మనము ఆ గాడ్ కాన్షియస్నెస్ కి ఎదగాలి ఎదిగినట్లయితే నాయం హంతి నహన్యత అనే మాట చాలా పక్కాగా అనుభవానికి వస్తుంది ఎలాగ హౌ వరల్డ్ కాన్షియస్నెస్ ఎలా ఎదిగారు మీరు చిన్నప్పుడు జన్మ తీసుకుని పుట్టినప్పుడు వరల్డ్ కాన్షియస్నెస్ లేదుగా యువర్ యువర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది వరల్డ్ సో చిన్నపిల్లవాడి వరల్డ్ ఎలా ఉంటుంది థింకర్స్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ wala evunnarante buzzing booming world me edho psychologist alla explain chese prayatnam chesa chuttu chala rana gona dhani edho avutundi there is a lot of activity anta matrame and and so much of confusion nothing is clear chinna pillavadi ki anta matrame ayi therusu more than that he doesn't know anything some forms are moving around something is going on so much of sound is happening so many sensations are happening అంతే తెలుస్తుంది చిన్నపిల్లవాడికి హీఈస్ అట్టర్లీ కన్ఫ్యూస్డ్ అండ్ హీ దీ ఈజ్ కన్ఫ్యూజ్డ్ ఆల్సో దట్ ఈస్ ద బ్యూటీ దట్ ఈస్ ది చైల్డ్స్ వరల్డ్ చైల్డ్స్ వరల్డ్ లో ఈ డివిజన్స్ ఇవేమీ లేవు రాగాలు క్లేషాలు ఇవే ఉండవు అంచేతే చిన్నపిల్లవాడు మట్టి తీసి నోట్లో పెట్టేసుకుంటాడు వాడికి ఏమీ తేడా తెలీదు కాబట్టి ఆ స్థితిలో ఉన్న పిల్లవాడు వరల్డ్ కాన్షియస్నెస్ లోకి ఎదుగుతుంది ఈ మధ్యకాలంలో మూడేళ్లు నాలుగేళ్లు వచ్చేప్పటికే పిల్లలకి అన్ని రకాల వరల్డ్ థింగ్స్ నేర్పిస్తున్నారు బర్త్డే పార్టీలు అని తర్వాత డ్యాన్స్ అని ఏదో సినిమా పాట ఒకటి వేయడం డ్యాన్స్ చేస్తూ ఉన్నాం ఈ పిల్లల ఈ పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారు ఆ పాటకి రికార్డు మా చిన్నప్పుడు రికార్డు డ్యాన్సర్ ఉండేది రికార్డింగ్ డ్యాన్సర్ ఉండేది అదే రకాల నుంచి గ్రాఫ్ హోర్డ్ రికార్డు ఒకటి వేస్తుంటే వీడి మగపిల్లాడే వీడు మొగాడే వీడు ఒక పరికి నేను కండుగా వేసుకొచ్చి ఓనీ వేసుకొచ్చి నువ్వు స్టేజ్ మీద గెంతులు వేస్తూ ఉండి ఆ రికార్డు విని ఆనందిస్తున్నాము వీడి గెద్దు చూసి ఆనందిస్తున్నామో తెలిసింది కాదు అంతా పెద్ద కన్ఫ్యూజన్ కింద ఉండేది ఏదో చూస్తూ కాలక్షేపం చేసేవాడిని రికార్డింగ్ డ్యాన్స్ అని ఇట్ వాజ్ క్వైట్ పాపులర్ ఇన్ దోస్ డేస్ గణపతి నవరాత్రులలో తప్పనిసరిగా రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది ఆ తర్వాత ఇట్ బికేమ్ అన్పాపులర్ అంటే ఇట్ బికెమ్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ పాపులారిటీ ఇట్ ఈస్ నో మార్ బి హైడ్ రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చే ట్రూపులు ఉండేవి అప్పట్లో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది రికార్డింగ్ డ్యాన్స్ మళ్ళీ సర్కిల్ తిరిగి ఇప్పుడు వీళ్ళు యంగ్ పీపుల్ పిల్లలు అప్పుడు ఏదో పాపం ఉంటే వృత్తిగా చేసేవాళ్ళు వాళ్ళు పది రూపాయలు సంపాదించింది వారు ఇప్పుడు కాలక్షేపం కోసం పిల్లలు వీళ్ళు చదువులు సంచలక్కర్లేదు ఈ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏదో పాట వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు సో ఇట్ హ్యాస్ కమ్ టు దట్ లేదా కాబట్టి పిల్లలు చాలా తొందరగా ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటున్నారు వాట్ ఎవర్ మొత్తానికి గ్రో ఇన్ టు దట్ వరల్డ్ కాన్షియస్నెస్ ఎలాగో గ్రో అవుతారు చెప్పండి వరల్డ్ కాన్షియస్నెస్ లోకి ఎలా గ్రో అవుతారు చుట్టూ వరల్డ్ కాన్షియస్నెస్ బాగా వంట పట్టించుకున్న మనుషులతోటి నిరంతరము సంఘం చేస్తుంటే ఆ కారణంగా వరల్డ్ కాన్షియస్నెస్ లో గ్రో అవుతారు వాటి చుట్టూ తల్లిదండ్రులు సోదరులు ఇతర బంధువులు తర్వాత మిత్రులు సొసైటీ వీళ్ళందరూ వరల్డ్ కాన్షియస్ పీపులే కాబట్టి వీడు కూడా ఆ వరల్డ్ కాన్షియస్నెస్ లోకి గ్రో అవుతాడు అదేవిధంగా మనము గాడ్ కాన్షియస్నెస్ లోకి మనం గ్రో అవ్వాల్సి ఉంటుంది గ్రో అవ్వాలంటే ఆ మహాత్ముల యొక్క సన్నిధిలో కాలాన్ని గడపటం ఆ గాడ్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి మహాత్ముల యొక్క సన్నిధి ఉండటం వాళ్ళతో సంగ సత్సంగం చేయటం తర్వాత గీత మొదలైనటువంటి ఆధ్యాత్మ గ్రంథాలనే ఆ గాడ్ కాన్షియస్నెస్ ని పెంపొందించేటువంటి గ్రంథముల యొక్క పథనము పాట శ్రవణము మెడిటేషన్ సో ఈ విధమైనటువంటి సాధనములు అన్ని ఎన్ని సాధనాలుంటే అంత మంచిది సాధనాలుంటే మన మనం ట్రావెల్ ముందుకి బాగా దొరుకుతుంది కాబట్టి ఇవన్నింటి సాధనాలతోటి వీటికి మనం రిప్ సర్వీస్ పే చేస్తూ ఉంటాం సపోజ్ వారానికి ఒక క్లాసుకి వస్తున్నారనుకోండి సపోజ్ బై బై మిస్టేక్ వారానికి రెండు క్లాసులకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి అవి అవోయ్ ఏంటి వారానికి రెండు క్లాసులే వేదా ఈ సంసారం అంతా అని మనం బెంగపెట్టుకుంటాం అలాగే లిప్స్ సర్వీస్ పే చేస్తే సరిపడదు మనం వరల్డ్ కాన్షియస్నెస్ ఎలా నేర్చుకున్నాము మనకున్న సమయం అంతా యుక్తి శక్తి అన్ని ఉపయోగించి వరల్డ్ కాన్షియస్నెస్ మనం ఎదిగాము ఎదగడానికి తొందరపడి మరీ ఎదిగాము అదేవిధంగా అటువంటి లాలసతతో అటువంటి ఇంపేషన్స్ తోటి సో అటువంటి ఆదుర్ద తోటి అటువంటి కమిట్మెంట్ తోటి మీరు ఈశ్వర కాన్షియస్నెస్ కనుక ఎదిగినట్లయితే దెన్ యూ విల్ నో నాయం హంతి నహన్యత అనే మాట ఇట్ కెన్ బి క్లియర్లీ అంట్రస్టడ్ దీన్నే కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు ఆయన ఆయనకి అంతా కృష్ణుడే కనపడతాడు ఒక తుఫాన్లో కృష్ణుడు కనపడతాడు ఒక కృష్ణ ప్రసన్నమైన సముద్రంలో కృష్ణుడు కనపడతాడు ఓ మంచి దాంట్లో కృష్ణుడు చెడు దాంట్లో కృష్ణుడు సర్వ సర్వ జగత్తునందు కూడా కృష్ణుడే కనపడతాడు అంటే కృష్ణుని యొక్క లేల కనపడుతుంది అద్దె చోటిస్కెళ్ళి కృష్ణ కాన్షియస్నెస్ మీరాబ్బాయికి అలాగే కనపడేది కనపడేదంటే ఆవిడ యోగ దివ్యచక్షులు ఉన్నారు నువ్వు దివ్యం అంటే జ్ఞానమే దివ్యచక్షువు సో అలాగా దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి వన్ హ్యాస్ టు గ్రో గ్రో అయినట్లయితే నాయం హంతి నహన్యత అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు సో ఉభౌతౌ న విజానీక వాళ్ళిద్దరికీ కూడా విషయం తెలియదు ఎందుకంటే వాళ్ళ ఆత్మను అహంప్రత్యయ విషయమైన ఆత్మ చూడండి ఆ పదం ఎలా ఉందో వీడు అహం అహం అహం అంటూ ఉంటాడు అహంప్రత్యయం వీడికి తెలియంది కాదు కానీ అహం అంటే నేను అహం అనే దానికి అర్థం ఏమిటి అది తెలీదు అహం అనుభవంలో ఉంది బట్ స్టిల్ హీడ్ అదే ఇది ఎలాగంటే ఒక పెద్ద డైమండ్ ఒకటి ఒకడు టేబుల్ పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు ఆ డైమండ్ పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు అది దాని ఖరీదు వంద కోట్ల రూపాయలు కానీ వాడికి అది దైవం నేను తెలియదు అది వెపర్ బయట కింద వాడుకుంటాడు పనైపోయిన అక్కడే బారేసిపోతాడు మొన్నడు వచ్చి చూసుకుంటే అక్కడ ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఈజ్ నాట్ గోయింగ్ టు మిస్ ఇట్ అవల్సం అది అజ్ఞానం అలా చేస్తుంది అదేవిధంగా వీడు అహం అహం అహం అనే కానీ అహం యొక్క వాస్తవికమైన అర్థం వాడికి తెలియదు అవివేకం దేహమే అహం అని భ్రమపడుతూ ఎప్పుడైతే మీరు తప్పుగా అర్థం చేసేసుకున్నట్లయితే ఇంకా దాని వస్తు తత్వాన్ని తెలుసుకునే ఛాన్సే ఉండదు అది పావను మీడు ఎప్పుడైతే నిర్ధారణ చేసేసుకుంటాడో అది బహుశా రాడై ఉంటుందేమో అనే అవకాశమే అసలు ఆలోచనే వాడి మైండ్ క్రాస్ చేసే సందర్భం ఉండదు కాబట్టి అహం అనేది దేహం అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు ద డెప్త్ ఆఫ్ ది పర్సనాలిటీ తెలిసే ఛాన్సే ఉండదు కాబట్టి వాడికి అహం అంటే ఏమిటో తెలియదు కనుక అయం హంతి అయం హన్యతే ఈ అహం హంతి ఆ అహం హన్యతే అని కానీ అహం యొక్క యథార్థస్వరూపం తెలిసినట్లయితే నాయం హంతి న్యతే అని తెలుసుకోగలుగుతారు తర్వాత హన్ అహం హతోస్మి అహం ఇది దేహహన ఆత్మానం యౌ విజాని తౌ ఆత్మస్వరూపానభిర్థ సో అహం హంతా నేను కొట్టిన వాడను హతోస్మి అహం నేను హతుడనైతిని కొట్టబడి అని ఈ విధంగా ఇక్కడ కొట్టినది దేహము కొట్టబడినది దేహము సో దేహననేన ఆత్మానం ఎవ విజానీత అక్కడ హంత హన క్రియతో సంబంధం ఉన్నది దేహమే హనన క్రియతోటి ఆ ఫలాన్ని పొందినది దేహమే కాబట్టి దేహమే తాను అనుకోబట్టి వాళ్ళు ఆ విధంగా అహం హంత అహం హతోస్మి అని తెలుసుకుంటున్నారు అలా అలా అనుకుంటున్నారు అలా తలపోస్తున్నారు వాళ్ళు దేహదృష్ట్యా వ్యవహార దృష్ట్యా వీ డోంట్ కేర్ వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్ అనే ఇష్యూ కాదు కానీ వాస్తవంగా వాళ్ళు ఆత్మస్వరూపము తెలుసున్న వాళ్ళు కాదు ఆత్మస్వరూప అనభిజ్ఞ ఇత్యర్థ రామాయణంలో విశ్వామిత్రుడు కాదు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని నీ దగ్గరున్న గోవు నాకేమని అడుగుతాడు అడిగితే వశిష్ఠుడి ఇప్పుడు విశ్వామిత్రుడికి ఏమిటి నేను వేరు వశిష్ఠుడు వేరు గోవు సంపద నా దగ్గర ఉండాలి వాడి దగ్గర ఉండకూడదు ఈ అహం మమ అనే దేహాభిమానం కలవాడు వశిష్ఠుడి జ్ఞాని ఆయన అన్నాడు అది నీతోటి రాదయ్యా వస్తే తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదండి అది రాదు నీ దారిని నువ్వు వెళ్ళని చెప్తాడు సలహా చెప్తాడు ప్రేమతోటి ఈయన వెళ్ళరు సరే యుద్ధం నడుస్తుంది యుద్ధాన్ని వశిష్ఠుడు యుద్ధం చేయటం వశిష్యుడు యుద్ధం చేయడు యుద్ధం చేసింది ఈయనే వశిష్ఠుడిని తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టతాడు ఆయన శుభమని అంటాడు ఆయన తిరిగి తిట్టడు ఆయన మీద ఆయుధాలు ప్రయోగిస్తాడు ప్రయోగిస్తే ఆ కథ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆయన పక్కన బ్రహ్మదండము అని ఒకటి ఉంటుంది ఆయుధాలన్నింటినీ బ్రహ్మదండం మింగేస్తుంది అంటే అర్థం ఏమిటి వశిష్ఠుని ఆత్మని వశిష్ఠుడు ఆత్మస్వరూపుడు ఆత్మని ఏది నశింపజేయలేదు అని అర్థం బ్రహ్మదండము అంటే అర్థం అది సో కథ కథను కొనసాగించినట్లయితే అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు ఏమిటి నాకున్న బలం ఈ బలం ఎందుకు పనికి రాకుండా పోయిందే దేహలము పనికి రాలేదు బుద్ధి పనికి రాలేదు ఈ దేహ బుద్ధి బలం విశ్వామిత్రుడు అస్త్రాలు శస్త్రాలు దేహబలం అస్త్రాలు బుద్ధి బలం ఈ రెండు బలాలు డిఫీట్ అయిపోయాయి ఈ రెండు బలాలను మించిన బలం ఇంకోటి ఉందా అనే ప్రశ్న వస్తుంది దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏదో ఉంది వీరి దగ్గర బలం ఏమిటి ఆ బలం అని కొంత సమాచారం సేకరిస్తారు మంత్రుల్ని వాళ్ళని అడుగుతారు శరీర బలము బుద్ధి బలము ఈ రెండే బలాలు బలం అనుకుంటుంటారు సమాజంలో ఏమనుకుంటారు శరీర బలంతో దెబ్బ కొడితే అయం హంతి అయం హన్యతే అదే బుద్ధి బలంతో దెబ్బ అయం హంతి అయం హన్యతే కానీ ఈ శరీర బలము బుద్ధి బలము కాకుండా ఈ రెండింటికి అతీతమైన బలం ఏదో ఉంది దగ్గర ఏమిటది ఆ బలం ఏదై ఉంటుంది అంటే దానికి మంత్రులు ఏమని చెప్పారంటే విశ్వామితుడికి దాన్ని బలము అని చెప్పారు బలము అని అన్నారు దానికే యోగ బలము అని కూడా ఒక ఈ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే వీడు ఈ స్మాల్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో దానిని ద ఇంపర్సనల్ రియాలిటీ ఆత్మ ఇస్ ది ఇంపర్సనల్ రియాలిటీ అది వ్యక్తి కాదండి అది అవ్యక్తం వ్యక్తి దాని నుంచి వచ్చిన నీడ ఈ వ్యక్తిని ఆ అవ్యక్తంలో కలిపేస కూర్చుంటారు అది యోగం దాంతో అవ్యక్తానికి ఉండే అనంత శక్తి వాళ్ళది అయిపోతుంది సో గంగ వెళ్ళి సముద్రంలో కలిసిపోయిందంటే సముద్రము యొక్క లోతు గంగ లోతు అయిపోతుంది సముద్రం యొక్క నిడివి గంగ నిడివి అయిపోతుంది ఆ విధంగా వీళ్ళు ఇంపెర్సన్లలో పర్సనాలిటీని మెర్జి చేసేసి కూర్చుంటారు సో శ్రీకృష్ణుడు చోట గీతలో అంటాడు నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మని అని అంటాడు నాకు పొందాల్సింది కానీ పొందబడనిది కానీ ఏమీ లేదు అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎనీ డిజైర్ అండ్ ఎనీ ఫీయర్ అసలు స్కోపే లేదు అంటే అర్థం ఏంటి దెర్ ఈజ్ నో పెర్సన్ దే ఇట్ ది ఇంపెర్సనల్ రియాలిటీ పూర్ణ ఆత్మతత్వం వచ్చి అయిపోయింది అక్కడికి వర్త ఏవచకర్మని స్టిల్ ది బాడీ ప్లాట్ సా దంపెర్సనల్ పెర్సనాలిటీ అలాగంటే వండర్ఫుల్ థింగ్ అది అది యోగ బలం అంట ఈ అహంకారాన్ని ఆత్మతత్వంలో యోగం యోగం అంటే కలిపేయడం అది బలం ఆ బలం వశిష్ఠు ఆ బలమయ్యా నీ బలం కంటే అది చాలా గొప్పది ఆ బలం కనుక ఉన్నట్లయితే నాయం హంతి నే అని చెప్తా చెప్తే నాకు ఆ బలం కావాలి అంటాడు విశ్వామిత్రుడు అంటే దానికి తపస్సు చేయాలి తపస్సు అంటే తప్ప ఆలోచనే జ్ఞానాన్ని సరే కథ అయితే విశ్వామిత్రుడు వెళ్ళి తపస్సు చేస్తాడు ఇప్పుడు జ్ఞానానికి ఆత్మ ఆత్మస్మిస్వరూపమే మీ స్వరూపానికి అడ్డొచ్చేవి రెండు రాగద్వేషాలు సో పాజిటివ్ అటాచ్మెంట్ నెగిటివ్ అటాచ్మెంట్ పాజిటివ్ అటాచ్మెంట్ కి రాగం అని పేరు నెగిటివ్ అటాచ్మెంట్ కి ద్వేషం అని పేరు ఈ రాగద్వేషాలు దేహాభిమానాన్ని బట్టి వస్తాయి దట్ స్మాల్ సెల్ఫ్ ఈస్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ రాగ అండ్ ద్వేష కాబట్టి మీరు రాగద్వేషాలని అక్కడి నుంచి నరుక్కుంటూ వస్తే ఆ స్మాల్ సెల్ఫ్ విడిపోయి ఆ ఇంటర్సనల్ రియాలిటీలో ఆటోమేటిక్గా మెజ్జి అయిపోతుంది అది మెజ్జి కాకుండా అడ్డుబడివి రాగద్వేషాలే కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా నీవు ఎదగాలి అదే తపస్సు విశ్వామిత్రుడు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు మేనకొస్తుంది అంటే రాగము దానికి లొంగిపోతాడు అంటే రాగానికి అతీతులు కాలేకపోతాడు అంటే తపస్సు ఫెయిల్ అయిపోయిందని అర్థం అంతేగాని మేనకొచ్చే డ్యాన్స్ మొదలెట్టిందని ఊరికే కథ సో రాగము నుంచి అతీతుడు కాలేకపోయాడు అంచేతనే వశిష్ఠుని స్థాయికి ఎదగలేకపోయాడు తపస్సు అయితే చేశాడు కానీ వశిష్ఠుల్లాగా బ్రహ్మర్షి కాలేకపోయాడు మళ్లీ తపస్సు చేస్తాడు ఈసారి రంభ వస్తుంది రంభొస్తే ఆశీర్వదించి పంపించేస్తాడు రంభని రంభ రావడానికి ముందు ఈసారి ఇంకేదో వస్తే క్రోధం వస్తుంది కోపం వస్తుంది రాగంతో ఓసారి డిఫీట్ అయిపోతాడు ద్వేషము లేక క్రోధంతో రెండోసారి డిఫీట్ అయిపోతాడు క్రోధంతో ఆ త్రిశంకుని ఏదో ఇటని ఇటని ఒక చెప్పి మొత్తానికి నానా హడావి చేసి మొత్తానికి క్రోధం కారణంగా అతను తపస్సుంతా భంగపడుతుంది ఈసారి క్రోధానికి కూడా అతీతంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు రంభోస్తో రంభోస్తే ఆయన ఆవిడ యొక్క హావభావాలకి లొంగిపోడు కానీ ఆవిడేమో వీడు క్షపించేస్తాడేమో కానీ వాపం ఆవిడ ఉనికిపోతుంది క్షపించడం ఆశీర్వదించి నీ పని అయింది నువ్వు ఇంటి పాటుకు వెళ్ళొచ్చు నీకు ఇంకా డాన్స్ చేయాలనుకుంటే యూ కెన్ గో హెడ్ నాకేదో అవును చెప్తాడలేదు అది చెప్తాడు ఆవిడకి అంటే ఆవిడ చేసి మహాత్మా నన్ను మీరు చెప్పించకుండా వదిలిపెట్టారు చాలా సంతోషం నేను ఇంద్రుడికి ఇచ్చిన ప్రతను కాదు నేను ఎందుకు చెప్పించట్లేదు నేను అప్పుడు వశిష్ఠ మహర్షి వస్తా ఇకే హే బ్రహ్మర్షిలు ఏమయ్యా అంట అప్పుడు ఆత్మస్వరూ అప్పుడు అప్పుడు వశిష్ఠుడి మీద ద్వేషం ఉండదు అతనికి అప్పుడు వశిష్ఠు ఎందుకంటే వశిష్ఠుడు వేరు తాను వేరు తానే కాదు నాయము హె నహన్యత వేరకు అప్పుడు వస్తాడు కాబట్టి ఇట్ ఈస్ ఎ బిగ్ జర్నీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్ గా అలా ఎదగానే అలా ఎదగలేక అయం హంతి అయం హన్యతే వీడు నన్న ఇలా ఉపకారం చేశాడో అలా ఉపకారం చేశాడని వీటి ఇంకా వ్యవహార ఉండిపోతాడే వాడు ఆత్మస్వరూప అనభిజ్ఞవు ఇత్యర్థ వాళ్ళకి ఆత్మంటే ఏమిటో తెలియని కారణంగా ఆ లెవెల్లో వాళ్ళు అలా ఉండిపోయారు అని తర్వాత యస్మాత్ నాయం ఆత్మా హీ నా హనన క్రియా కర్త పవతి అంటే అది నాయం హీకి వ్యాఖ్యానం అది నే నవతి అవిక్రియవాత్ చూడండి రాముడు రావణుని సంహరించను అక్కడ సంహరించను అంటే అహనత్ హననక్రియ ఈ హననక్రియకి కర్తెవరు రామ కర్మెవరు రావణం కదా సో హయం హంతి అంటే రామ హన్యతే అంటే రావణం కర్మ సో నాయం హి నహన్యతే అన్నప్పుడు ఈ ఆత్మ నాయం హి అంటే హనన క్రియకి కర్త అవటలేదు హనన క్రియా కర్త నభవతి నన్యతే అంటే కర్మ నభవతి హనన క్రియకి కర్మ అవటలేదు అంటే దీని అర్థం ఏమిటి ఊరికే కర్త అవటం కర్మ అవటం అంటే కర్త కాదు భోక్త కాదు మంచిదే అసలు ఓవరాల్ గా ఆత్మస్వరూపాన్ని గురించి ఏం చెప్పినట్టంటే ఆయన పక్కట వ్యాఖ్యానం చేశారు అవిక్రీయత్వాత ఆత్మస్వరూపమునందు వికారములు లేవు వికారము అంటే కాలాన్ని బట్టి